ఉద్యద్భాను సహస్రాభా ఆవిడ చిదగ్ని కొండమనే చిన్మాత్రలో నుంచి ఆదిశక్తి మహాకారణ స్థితి ఎందు అధిష్టానంలో నుంచి ఆశ్రయం ఉద్భవించింది ఉద్భవించగానే అధిష్టాన దేవతలు వచ్చేసారు అధిష్టాన దేవతలు రాగానే వారి వారి ఆశ్రయాలైనటువంటి పంచతన్మాత్రలు వచ్చేసింది పంచతన్మాత్రలు రాగానే వారి వారి పరిణామమైనటువంటి పంచభూతాలు వచ్చేసినాయి సంచితము ద్వారా పంచీకరణం చెంది పంచభూతాలు రాగానే సమిష్టి సృష్టి స్థావర జంగమ సృష్టి దాని ఎందు జీవ సృష్టి దాని ఎందు జీవ సృష్టిలో మానవుడు ఇలా వచ్చేసాము ఇలా వచ్చినవాడు ఇప్పుడు ఆది ఎలా ఉన్నాయట ఆది ఆత్మయందు ఆకాశం ఒకటి ఏర్పడేను ఆకాశం ఏర్పడక ఏముంది ఆత్మే ఉంది చిన్మాత్రగా ఉంది సన్మాత్రగా ఉంది ఇలా వెనక్కి విరమించు తన మూలాన్ని తాను గుర్తెరుగుట ఈ విచారణకు ఒక పేరుంది ఏమిటది తను తాను తెలుసుకొనుట తన మూలమును తానెరుగుట రెండు పనులు రెండిటికి ఫలితం ఒకటే తనను తాను అన్నదే తన మూలమును తానే గుర్తించుట అనగా అదే ఈ పనిని కైవల్య మార్గంలో చాలా విశేషమైనటువంటి విచారణగా స్వీకరిస్తాం పరము నిర్ణయించేటప్పుడు తత్ సత్ ఓం ఈ మూడు ఎవరికైతే నిర్ణయం తెలిసి ఉంటుందో ఓం తత్సత్ అనున్నది ఎవరికైతే స్వానుభవంలో నిర్ణయమై ఉంటుందో వారు పరమును నిర్ణయించుకోగలుగుతారు పరాత్మ తత్వత పరమాత్మ వ్యవహారంలో జీవాత్మ లేని జీవుడు వ్యవహారంలో ఎలా తోచాడు సర్వవ్యాపకమై ఉన్న సూర్యప్రకాశం మధ్యలో చంద్ర ప్రకాశం ఎలా వచ్చింది పగలు నాకు చంద్రుడు కనపడ్డా ఏమిటండి అని అడిగాడు పెళ్ళాడు పగలు బయటికి తీసుకెళ్ళి నాయనా ఇప్పుడు చంద్రుడు ఉన్నాడా అని అడిగాం చంద్రుడు ఎక్కడున్నాడు లేడు కనపడలేదని నీ కనపడకపోతే చంద్రుడు లేనట్టేనా కాబట్టి ప్రత్యక్ష ప్రమాణాన్ని ఒకటే స్వీకరించకూడదు విచారణ చెయ్యాలి ఇంకొకసారి చదువుతానండి పెద్దది లక్షణములు నిత్య నిర్మలము నిత్య నిర్మలములు అవుట వలనను అవి తనకు ఆత్మ లక్షణములు ఆధ్యాత్మిక లక్షణములు అవుట వలనము తాను జీవాత్మ కాదు పరాత్మ పరమాత్మ ప